్రహ్మవిత్ బ్రహ్మ అన్నప్పుడు బృహనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది వృద్ధవు కాబట్టి బ్రహ్మ అనేటువంటిది ఏదైతే ఉందో బృహత్తమత్వాత్ అంటే అంతకన్నా పెద్దది మరొకటి లేదని అర్థం అందువలనే దాన్ని పొందాలనుకుంటూ ఉన్నాం అల్పమైనవి స్వల్పమైనవి ఈ ప్రపంచంలో ఏవి పొందినా అన్ని నశించిపోతూ ఉన్నాయి గనక ఈ నశించేటువంటి వాటిని కృషించేటువంటి వాటిని రాలే వాటిని మారే వాటిని పోయే వాటిని పట్టుకుని ఉపయోగం లేదు గనక వీటి వల్ల అనంతమైనటువంటి ఆనందం మనిషికి లభ్యమయ్యే అవకాశం లేదు కాబట్టి ్రహ్మ వైపు తిరుగుతున్నాం ఎందుకు బ్రహ్మముని తెలుసుకోవాల్సి వస్తూ ఉంది అంటే పరం ఆపునోతి బృహత్తమత్వాత్ వృద్ధవు కాబట్టి ఆ బృహి అనేటువంటి ధాతువుల నుంచి ఎప్పుడైతే వచ్చిందో బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ విత్ ఆపునోతి పరం నాలుగు పదాలు మొత్తం కలిసి వాక్యం ఒకటే బ్రాహ్మణ వాక్యం బ్రహ్మవిత్ ఆపునతి పరం ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో వాడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు అది వాక్యం క్లియర్ మీకు సందేహం లేదు కదా దాంట్లో నాలుగు పదాలు ఉన్నాయి బ్రహ్మ ఒక పదం విత్ ఒక పదం ఆపునతి ఒక పదం పరం ఒక పదం వరుసగానే చెప్తున్నా వర్ష క్రమం బ్రహ్మ విత్ ఆపునతి పరం బ్రహ్మ ఏమిటి బ్రహ్మ శబ్దం అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ ఇంకా అంతకన్నా మించినటువంటి పెద్దది లేదు నెక్స్ట్ ఉండేది విత్ బ్రహ్మ విత్ విత్ ఎవడు వేత్తి విత్ వేత్తి జానా అంటే ఎవడైతే దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు విత్ తద్వేత్తి తత్ బ్రహ్మ తద్వేత్తి బ్రహ్మవేత్తి బ్రహ్మవిత్ బ్రహ్మవేద ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో జానాతి వాడు బ్రహ్మవిత్ ఎంతవుతుంది కాబట్టి బ్రహ్మమును తెలుసుకునేవాడు విత్ వేత్తి ఈ రెండు కలిపి ఒకే పదంగా పెడితే బ్రహ్మ విత్ బ్రహ్మమును తెలుసుకునేవాడు దాన్ని రెండు పదాలుగా తీసుకున్నప్పుడు బ్రహ్మ విషయం ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో ఏది పొందితే సమస్తమైనటువంటి కోరికలు తీరిపోతూ ఉన్నాయో హృదయంలోనే అది బ్రహ్మ శబ్దార్థం బ్రహ్మ విత్ తెలుసుకునేటువంటి వాడు వేత్తి అంటే జానతి తత్వేత్తి తత్ త్రహ్మ వేత్తి జానతి బ్రహ్మవిత్ క్లియర్ ఆప్నోతి పురాప్నోతి పొందుతూ ఉన్నాడు దేనిని పరం దేనిని పొందుతున్నాడు పరంస్టాండ్ నిరతమైనటువంటిది నిరత సుఖం నిరతశయమైనటువంటి ఆనందం పరం పరమోత్కృష్టమైనటువంటి ఆనందం అది పరం కాబట్టి బ్రహ్మ విత్ ఎవడైతే తత్ తత్ బ్రహ్మని వేత్తి తెలుసుకుంటూ ఉన్నాడు జానాతి తద్విధ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు పరమును పొందుతున్నాడు ఇది సామానాధికార ఎందుకనంటే బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమును పొందుతాడు అని ఉంటే క్లియర్ పదం మారింది అక్కడ బ్రహ్మవిత్ ఆప్నవతి బ్రహ్మ ఫినిష్ బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు అన్నప్పుడు చాలా క్లియర్గా ఉంది మనకు కానీ బ్రహ్మవిత్ పరం ఆప్మనోతి ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో దీడు దీన్ని పొందుతున్నాడు పరమును పొందుతున్నాడు అంటే స్వామీజీ బ్రహ్మం వేరు పరము వేరా ఎందుకు ఇంత లాగుతున్నానో తెలుసా ఇక్కడే అద్వైతం నుంచి దారి దప్పిపోతుంది బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మవిత్ పరం అన్నప్పుడు బ్రహ్మ అనేటువంటి శబ్దార్థం ఏదైతే ఉందో పరం అనేటువంటి శబ్దార్థం ఏదైతే ఉందో ఆ రెండు ఒక్కటే సమానాధికరణ్యం ఇది మనకు అద్వైతంలో అద్వైతాన్ని అంగీకరించలేటువంటి వాడు పరం అనేటువంటి దానికి వేరే అర్థం చెప్తాడు ఆ లోకము ఈ లోకము బ్రహ్మలోకము వైకుంఠము కోహ్లాసము మరొకటి చెప్తాడు అయితే అదైనప్పుడు స్వామీజీ అది కూడా కావచ్చు కదా పరం అంటే అలా తీసుకుంటే ఏమైంది అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని నహి అన్యస్య విజ్ఞానా అన్యస్య ప్రాప్తి నహి అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి నా ఒకదాని తెలుసుకోవడం వల్ల వేరొకదానికి సంబంధించిన జ్ఞానం కలగదు అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి నా ఇప్పుడు ఉదాహరణకి మీరు చరిత్ర తెలుసుకున్నారనుకోండి చరిత్ర నేర్చుకున్నారు హిస్టరీ కాబట్టి చరిత్రకు సంబంధించిన జ్ఞానం మీకు వచ్చింది మీకు చరిత్రకు సంబంధించిన జ్ఞానం రావడం వల్ల మీకు సంగీత జ్ఞానం వస్తుంది అని చెప్పాడు అనుకోండి ఎవడన్నా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటిది చరిత్ర ఒకవేళ సంగీత విద్వాంసులు కూడా చరిత్రలో ఉండొచ్చు అది వేరే విషయం కానీ చరిత్రను నేను చదువుకొని నేను సంగీతం పాడితే ఇతరుల చరిత్రలు ఎట్లవుతాయి ఇంకా ఇన్ని చరిత్ర కాబట్టి చరిత్ర నేర్చుకోవడం వల్ల చరిత్ర వస్తుందే కానీ సంగీతం వచ్చేందుకు అవకాశం లేదు ఒకవేళ సంగీతం నేర్చుకుంటే సంగీతానికి సంబంధించిన జ్ఞానం వస్తుందేమో గానీ చరిత్ర రావడానికి అవకాశం లేదు ఇది కాబట్టి ఈ ప్రపంచంలో ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ మీరు తీసుకున్నా ఏ డిసిప్లిన్ మీరు తీసుకున్నా ఏ బాడీ ఆఫ్ డిసిప్లిన్ మీరు తీసుకున్నా ఒక దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందితే తత్సంబంధమైనటువంటి జ్ఞానం వస్తుంది అది పొందగలమే గానీ వేరొకదాన్ని పొందేందుకు అవకాశం మాత్రం లేనేలేదు నువ్వు వంగ ఎప్పుడైతే మొక్క వేశావో వంగ మొక్క వేసిన తర్వాత అందులో నుంచి నీకు వంకాయలు వస్తాయేమో కాని బెండకాయలు వచ్చేందుకు అవకాశం లేనేలేదు అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి నా అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవడం వల్ల పొందబడేది ఏదైతే ఉందో అది బ్రహ్మమే అయి ఉండాలి క్లియర్ చరిత్రను తెలుసుకోవడం వల్ల పొందేది చరిత్ర అయి ఉండాలి గాని ఇంకొకటి అయ్యేందుకు ఎట్లాగైతే అవకాశం లేదో సార్ అద్వైతానికి భిన్నంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే కాల్ సార్ మీరు చెప్పేది సరిపోదు సార్ బ్రహ్మమును పొందేవాడు బ్రహ్మమే అవుతున్నాడు అయితే స్వామీజీ పరమని ఎందుకు వాడాల్సి వచ్చింది ఆపునోతి పరం ప్రాప్నోతి కాబట్టి పరమన్నా బ్రహ్మమన్నా ఒక్కటే పరం నిరతిశయం ్రహ్మ పరమం సిట్ త్రమ పరమం ఈ యూసేజ్ ఉంది ఈ వేదంలోనే ఉంది అనేక ఉపనిషత్తుల్లో ఉంది తత్వ బ్రహ్మ పరము అది పరం బ్రహ్మ అర్థమవుతుంది కాబట్టి పరమం ఏదైతే మనం అంటున్నామో అది అదే దానికన్నా ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేదు సయోహవై తత్పరం బ్రహ్మవేద బ్రహ్మే షత్సరే ఎంత క్లియర్ గా ఉందో సయో హవై యో హవై యహా హవై ఎవడైతే చూడండి ఎంత క్లియర్ కనుక ఉపనిషత్తు నిర్ణయం చేసేటువంటి వాక్యాన్ని ఇంకొక విధంగా అద్వైతాన్ని కనుక భిన్నంగా దీన్ని వ్యాఖ్యానించడానికి అవకాశం లేదు అని అంటున్నాను ఎందుకని సయో హవై యహా హవై ఎవడైతే తత్పరం బ్రహ్మ వేద తత్పరం బ్రహ్మ చూచారా బ్రహ్మం ఏదైతే ఉందో అది పరము నిరతిశయమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మమును వేద తెలుసుకుంటూ ఉన్నాడో సహ వాడు బ్రహ్మ భావతి ఉండక కాబట్టి పరము అనేటువంటి శబ్దం ఉపనిషత్తులోనే బ్రహ్మమును సూచిస్తూ గనక సయోహవై తత్పరం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి యోహవై ఎవడైతే తత్పరం బ్రహ్మ ఆ పరమమైనటువంటి బ్రహ్మమును వేద తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మైవ భవతి బ్రహ్మమే అవుతూ ఉన్నాడు కనుక పరం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఈ రెంటికి సామానధరణ్యం ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఎవరైతే బ్రహ్మముని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మమునే పొందుతూ ఉన్నాడు అనేది ఇప్పుడు వాక్యానికి బ్రాహ్మణ వాక్యానికి మంత్రానికి తేడా ఏమన్నా ఉందా ఏమీ లేదు ఏదైతే నీకు బ్రహ్మవిధ ఆ పునోతి అని అన్నాడో బ్రహ్మవిధుడు పరమమును పొందుతున్నాడు బ్రహ్మమునే పొందుతున్నాడు మోక్షమునే పొందుతున్నాడు వీటికన్నిటికీ సామానాధికారణ్యం పరమమైన పరమ అనే పదం వాడినా బ్రహ్మ అనే పదం వాడినా మోక్షం అని వాడినా రేపు కైవల్యం అని వాడినా ఏదడినప్పటికీ కూడా సర్వోత్కృష్టమైనటువంటి స్థితి నిరసే ఆనందం నిరవధిక సుఖం ఏదైతే మనం అభినషిస్తు ఉన్నామో అదే మోక్షం ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో అదే పరం కాబట్టి ఈ రెంటికి తేడా ఏమి లేదు సమాన అధికారని ఓకే కనుక బ్రహ్మవిద్ ఆపునతి పరం అనేటువంటి వాక్యం బ్రాహ్మణ వాక్యం బ్రహ్మవి బ్రహ్మవిదుడు మోక్షాన్ని పొందుతున్నాడు అయితే బ్రహ్మం ఏంటి కాబట్టి నాకు మోక్షం కావాలి నేను దుఃఖంలో ఉండడం నాకు ఇష్టం లేదు నేను కష్టాల్లో ఉండడం నాకు ఇష్టం లేదు జన మరణాల మధ్య తిరుగుతూ ఉండడం నాకు ఇష్టం లేదు ఈ విధమైనటువంటి ఒక పరిమితమైనటువంటి జీవితాన్ని నేను గడపలేను నాకు పరిపూర్ణత కావాలి అని ఆశించేటువంటి వాడు మోక్షార్థి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఎవడైతే కోరుకుంటూ ఉన్నాడో ముముక్షువో మోక్షమే భూయాతి ఇచ్చ నాకు మోక్షమే కావాలి అని అనుకున్నా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక మోక్షం క్లియర్ ఏ రూపంలో ఉంది జ్ఞాన రూపంలో ఉంది ఇంతకుముందు తెలుసుకుంటారు కదా కాబట్టి జ్ఞాన రూపంలో ఉంది గనక జ్ఞానం తెలుసుకోదగిందే గాని ఇక్కడ కర్తృ అపేక్ష ఏమీ లేదు తెలుసుకోదగినటువంటి విషయము కాబట్టి బ్రహ్మ విత్ వేత్తి జానా తెలుసుకుంటూ అయితే నేను తెలుసుకుంటాను స్వామీజీ బ్రహ్మమును తెలుసుకుంటాను ఓకే ఎందుకని నేను కూడా పరం ఆపునోతి ప్రాప్నోతి ఆ పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందాలనుకుంటున్నా ఓకే తెలుసుకో ఏంటి అసలు అది అది చెబుతూ ఉన్నాం ఇప్పుడు చూడండి సత్యం జ్ఞానం బ్రహ్మ ఇప్పుడు ఆ మంత్రంలో దీంట్లో నాలుగున్నాయి నాలుగు పదాలు ఉన్నాయి ఆ మంత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పాదం ఎందుకంటే బ్రహ్మానందవల్లి ఇంతవరకు చూశారు మీరు తర్వాత సృష్టికి కనెక్షన్ ఇదంతా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఒక్కొక్క పదంకి ఒక్కొక్క పాదం బ్రహ్మ ఒక పదం విత్ ఒక పదం ఆప్నోతి ఒక పదం పరం ఒక పదం అంతేనా ఇప్పుడు మీరు మంత్రంలో చూడండి మంత్రం ఏంటి చెప్పండి ఒకసారి సత్యం జ్ఞానం బ్రహ్మ యో నిహితం గుహాం పరమే సోష్ణుతే మళ్ళీ మర్చిపోతారండి దీర్ఘాలు సో అందుకే నేను గ్యాప్ ఇచ్చాను ఇంత బాగా చెప్తారని సో శ్రుతే సర్వాన్ కామాన్ సహా కామాన్ సహా నీ విషయం తెలుసులే అది అట్లా గుర్తుపెట్టుకుని పోను అట్లయినా ఇప్పుడు మాట్లాడతారు కదా నేను చీరతేస్తానంటే చావు అది సో స్ర్వాన్ కామాన్స కామాన్ సహకే మర్చిపోకూడదు ఇప్పుడు అది స్వరం మర్చిపోకూడదు ఇప్పుడు చూడండి ఈ మంత్రం కదా ఇతి అని ఇప్పుడైతే అన్నాడో మంత్రం కంక్లూడ్ అయిపోయింది సమాప్తం అయింది ఈ మంత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి కదా ఇక్కడ నాలుగు పదాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి బ్రహ్మా ఫస్ట్ పదం మంత్రంలో ఏంటి తెలుసా సత్యం జ్ఞానం అనంతం వెరీ క్లియర్ బ్రహ్మ దీనికి ఏంటి నిర్వచనం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అది క్లియర్ కాబట్టి బ్రహ్మ అనేటువంటి పదం ఇక్కడ ఏదైతే ఉందో మంత్రంలో ఉండేటువంటి పాదం సత్యం జ్ఞానం బ్రహ్మ బ్రహ్మ ఈజ్ టు బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ప్లే ఇంకా నెక్స్ట్ ఏంటి మీకు విత్ వేద నిహితం గుహాం పరమే వ్యోమన్ అంతే మంత్రంలో యో వేద నిహితం గుహాం పరమే వ్యోమన్ యహా వేద విత్ కదా వీడు ్రహ్మముని తెలుసుకుంటూ ఉన్నాడో వ్యత్తి జాతి ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో విత్ ఏం తెలుసుకుంటున్నాడు యహ వేద తెలుసుకుంటూ ఉన్నాడు గుహాయాహితం నిహితం ఉంచబడింది ఎక్కడ గుహాం వాడి బుద్ధి గుహలో నీ బుద్ధి గుహలో ఏదైతే ఉందో ఎక్కడో కాదు మొట్టం పాయింట్ బుద్ధి గుహలో వేదనిహితం గు్యోమన్ పరమోత్కృష్టమైనటువంటి ఆ హృదయాకాశంలో నిహితం ఉంచబడినటువంటిది యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అది తెలుసుకోవడం కాబట్టి బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మమును ఎక్కడ తెలుసుకుంటూ అని అంటే తనలోనే తెలుసుకుంటూ తనకన్నా భిన్నంగా కాదు తనకన్నా భిన్నంగా కనుక బ్రహ్మముని తెలుసుకున్నాడా అలా కనుక తెలియబడిందే అప్పుడు అదేమవుతుంది జడమైపోతుంది జడమైపోతుంది కనుక తానే బ్రహ్మముగా తెలుసుకోవడం ఎందువల్ల బ్రహ్మవిధుడు బ్రహ్మమే అవుతున్నాడు కనుక బ్రహ్మమే అవుతున్నాడంటే తెలుసుకోవడం వల్ల కావడం లేదు వాడు అయ్యే ఉన్నాడు తెలియడం ఒకవేళ గనక రేపు అయినాడనుకో ఎల్లుండి కాకుండా పోతాడని అర్థం కాలంలో ఏది వచ్చినా కాలంలో నశించిపోతుంది కనుక ఇప్పుడు నువ్వు కానిది ఏది నీకు వచ్చినా అది పొయ్యేందుకే వస్తుంది క్లియర్ ఇవన్నీ తెలుసు కదా మనకు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి కాల్ చేస్తా ఉండాలి టక్క టా టా నాకు అవకాశం ఇవ్వకుంటే మీరే దాన్ని ఖాళీ ఉండాలి కాబట్టి ఏదైతే కాలంలో వస్తుందో అది కాలంలో నశించిపోతుంది గనక నువ్వు అడిగేటువంటిది పరం నిరత్యమైంది గనక అనంతమైంది గనక అనంతమైంది ఏదైతే ఉందో అది రేపు పుట్టేది కాదు రేపు పుడితే దానికి అంతం ఉంది మళ్ళీ అనంతమైనది ఎప్పుడు ఉంది ఎప్పుడంటే ఇప్పుడు కూడా ఉంది ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఉన్నప్పుడే అది నిత్యం అవుతుంది కనుక అలా ఉన్నదాన్ని నువ్వు అది అయ్యేది కాదు అది అయ్యే ఉన్నావు తెలియడం లేదు ఎట్లాగూ ఆ పదవవాడి లాగా జరగదొన్న మనిషి పంచకంలో అంతే కాబట్టి ఉన్నదే మెడలోనే ఉంది లేదనుకున్నాము ఉన్న వస్తువే ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియాలి కాబట్టి యో వేద నిహితం గుహాం పరమే వ్యోమన్ విత్ సత్యం అనంతం బ్రహ్మ బ్రహ్మ యో వేద నిహితం గుహాం పరమే వ్యోమన్ నెక్స్ట్ మూడవది ఆప్నవతి పదం మంత్రంలో పాదం ఎందుకో తెలుసా ఆప్నోతి అంటే ప్రాప్నోతి పొందుతూ ఉన్నాడు ఏం పొందుతాడు వాడు సో శ్ సర్వాన్ కామాన్ సహా ఓ సహా అశ్ృతే వాడు ఏం పొందుతూ ఉన్నాడు సర్వ కామాన్ సహా ఓ సమస్తమైనటువంటి కోరికల్ని ఒకేసారి అనుభవించిన వాడు అయిపోతూ ఉన్నాడు ఒకేసారి వన్ స్ట్రోక్ దీని తర్వాత అది దాని తర్వాత అది పచ్చడి కలుపుకొని తర్వాత సాంబార్ కలుపుకొని తర్వాత మజ్జిగ కలుపుకొని కాదు ఇది అట్ టైం ఎందుకో తెలుసా సమస్తం ఇక్కడే ఉన్నాయి సర్వ కోరికలు సమస్తమైనటువంటి కోరికలు తీరిన వాడు అవుతున్నాడు ఒక్కొక్క కోరికను అనుభవిస్తున్నాడని కాదు దాని అర్థం కోరికలు లేనివాడైపోతున్నాడు కోరికలను దాటిన వాడు అవుతున్నాడు కోరిక ఎందుకు రావాలి స్వామిజీ అయితే కోరికలు నేను అనుభవ ఎందుకు అనుభవించాలి సార్ ఎందుకు సార్ నీ కోరిక ఇప్పుడు ఏదో లేదు గనక అది పొందితే నేను పడతాను ఇది కోరిక ఎప్పుడైతే సమస్తం పొందిన వాడు అవుతూ ఉన్నాడో ఇంకా ప్రత్యేకించి తను కోరుకోవలసింది ఏమీ లేదు లేని దానిని కోరుకోవాలి అంత తానే అయ్యి ఉన్నాడు సహా అశ్ృతే సహా సర్వకామాన్ సహా సహా అశ్ సమస్తమైనటువంటి కోరికల్ని ఒకేసారి అనుభవించినవాడు అయిపోతున్నాడు చూసారా అంటే నిత్యతృప్త నిత్యతృప్త నిరాశ్రయవాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అను దుఃఖం వచ్చే అవకాశం లేదు ఆనంద స్వరూపుడు అయిపోతూ ఉన్నాడు సరేనా ఇంకొక పదం మిగిలింది ఏంటది పదం అక్కడే మిగిలి పాదం బ్రహ్మణ విపచితే ఆహా ఇతి అనేది ఇక్కడికి మంత్రం అయిపోయింది అని చెప్పడం బ్రహ్మణ విపశ్య ఇతి అయిపోయింది అని కంక్లూషన్ అది ఫుల్ స్టాప్ ఇక్కడికి అయిపోయిందని చెప్పడం కాబట్టి విపచిత బ్రహ్మణ అది విపచిత బ్రహ్మణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో సర్వాన్ కామాన్ సహా సమస్తమైనటువంటి కోరికలను హృదయంలో అనుభవించిన ఉన్నాడు ఆనంద స్వరూపుడు అవుతూ ఉన్నాడు ఈ ఆనంద స్వరూపం ఏదైతే తను అనుభవించాడో అది విపచిత బ్రహ్మణ బ్రహ్మణ విపచితేతి విపచిత బ్రహ్మణ ఆ విపచ్చిత్ అనే శబ్దార్థం అది అంటే విపశ్చిత్ అంటే ఏమిటి ఆనందం ఏదైతే తాను అనుభవిస్తూ ఉన్నాడో ఇది జ్ఞానస్వరూపంగా స్వరూపంగా ఇది అంటే ఏంటి తన ఆనందం మరొక దాని మీద ఆధారపడి లేదు జ్ఞానపూరితంగా ఉంది అనుభవించడం ఒక వస్తువు ఉంటే మనం అది కాది అనుభవించడానికి తనకన్నా అన్యంగా రెండో వస్తువు లేదు అది విపచిత శబ్దార్థం విపక్షిత్ బ్రహ్మణ విపక్షిత విపక్షిత బ్రహ్మణ అర్థమవుతుంది అంటే సినవు ధర్మానపేక్షితం భాష్యంలో చెప్పాలంటే ధర్మ అనపేక్షితం చక్షురాది కరణానపేక్షితం ఇప్పుడు అనుభవించాలి అనుకోండి ఇప్పుడు తినాలి ఏం కావాలి నాలుగు కావాలన్నా లేదా రసం ఏదన్నా చూడాలి ఒక అందమైనటువంటి దాన్ని దృశ్యాన్ని చూస్తాను స్వామీజీ కళ్ళు కావాలన్నా లేదా ఒక శ్రావ్యమైనటువంటి శబ్దాన్ని వినాలి చెవి కావాలన్నా లేదా వాసన మంచి వాసనలు చూడాలి పువ్వులు గ్రహణ నుంచి ఏం నీకు ఇవన్నీ ఉండాలి కాబట్టి చక్షురాది కరణ ఏవైతే ఈ కరణములు ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మనం అనుభవించడానికి అనపేక్షితం ఇవి లేకుండా అనుభవించడం ద పాయింట్ అర్థమవుతుంది ధర్మానపేక్షితం చక్షురాది కరణ అనపేక్షితం అపేక్షితం కాదు అనపేక్షితం వీటి యొక్క అవసరం లేదు మనసు స్వామీజీ నో ఇంక మనసు మనసు కూడా కారణమే మనస్సుతో గనక అనుభవించావా మనసు పరిమితమైంది పరిమితమైనటువంటి ఆనందం నీకు వస్తుంది ఇక్కడ నువ్వు అనుభవించేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఇది విపశిత బ్రహ్మణ కేవలం జ్ఞానంతో అనుభవించేది గనక ఆనంద స్వరూపం తనకు తానుగా అనుభవించేదే తన స్వరూపంగానే కనుక సోషనుతే సర్వాన్ కామాన్ సహా అదే కనుక ఇంద్రియాల యొక్క ప్రమేయం ఉండి కనుక అనుభవించేవాడు అయితే కళ్ళతో చూస్తున్నప్పుడే వినపడటం లేదు అంటాడు ఇప్పుడు ఒక్కోసారి చూడండి ఏ విజువల్ బాగుందండి ఆడియో బాగలేదండి సరిపోలే ఆడియో వస్తూ ఉంది టీవీలో కానీ బొమ్మ కనపడడం లేదు సార్ వెంటనే ఫోన్ చేస్తాడు కేబుల్ ఆపరేటర్ సార్ బొమ్మ కనపడటం లేదండి బొమ్మ కనపడే బొమ్మ కనపడితే ఏం మాట్లాడిన రాదా నేనే నేను వెళుతుంది కాబట్టి శబ్దం వింటూ ఉండినా రూపం కనపడలేదని వెళుతుంది ఇది తమాషా ఈ ఆనందంలో ఒకటి ఉన్నప్పుడు దానికి సంబంధించిందే నీకు కలుగుతుంది కానీ రెండవది కలిగేందుకు అవకాశం లేదు కనుక చక్షురాది అనపేక్షితం ధర్మ అనపేక్షితం కాబట్టి ధర్మం వల్ల నీకు పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే స్వర్గాది లోకాలు అనుభవిస్తావు అది పాయింట్ ఇక్కడ ఈ స్వర్గ లోకాల్లో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో లోకాంతర ప్రాప్తి ఏదైతే ఉందో లోకాంతరాల్లో కలిగేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కావు సారిది ఎందుకని ఆ లోకంలో సుఖాన్ని అనుభవిస్తే ఈ లోకంలో లేదని అర్థం పరిమితం అర్థం ఈ లోకంలో సుఖాన్ని అనుభవించావంటే ఆ లోక సుఖం లేదని అర్థం కాబట్టి అటువంటిది కాదు పరిపూర్ణమైనటువంటి ఆనందం అటువంటి ఆనంద స్వరూప విపశిత బ్రహ్మణ ఇది కాబట్టి బ్రహ్మవిత్ ఈ విధంగా ఏం బ్రహ్మవిత్ పరం ఆప్నోతి ఇప్పుడు ఏమవుతున్నాడు వీడు ఇంతకు ముందేమో బ్రహ్మవిత్ అన్నప్పుడు మనకు ఒక అభిప్రాయం ఉంది బ్రహ్మమును తెలుసుకోవడం బ్రహ్మమును తెలుసుకోవడం బ్రహ్మమును తెలుసుకోవడం ఇప్పుడు బ్రహ్మమును ఏమిగా తెలుసుకోవాలి బ్రహ్మవేద సాక్షాత్ అహమేవ అస్మి ఇది జానాతి ఏమని తెలుసుకుంటున్నాడో తెలుసా బ్రహ్మవేద బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మములు తెలుసుకుంటూ బ్రహ్మవేద సాక్షాత్ అహమే వాస్మి నేనే ఇది జానాతి అని తెలుసుకుంటూ తన స్వరూపంగానే తెలుసుకుంటూ ఉన్నాడు వేరుగా కాదు బ్రహ్మము వేరుగా ఉండి తెలుసుకోవడం మాత్రం కాదు తన స్వరూపంగా తెలుసుకుంటున్నాడు అండర్స్టాండింగ్ పాయింట్ కాబట్టి బ్రహ్మవిద్ పరం ఆప్నోతి బ్రహ్మవిత్ పరం ఆప్నోతి ఇక్కడ అహమేవ అస్మి ఇది జానాతి అస్మి ఇది జానాతి ఇంతవరకు బ్రహ్మం అంటూ వచ్చాడు తెలుసుకుంటూ పోతున్నాడు బ్రహ్మమును తాను వేరుగా తెలుసుకుంటూ గనక ఉన్నాడా ఎప్పటికీ వీడికి బ్రహ్మం అవకాశం ఉండేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా ఏదైతే బ్రహ్మము తెలుసుకోవాలంటున్నావో అటువంటి బ్రహ్మమును తెలుసుకోవడం వల్ల పరం నిరత్యమైనటువంటి సుఖాన్ని మోక్షాన్ని పొందుతూ ఉన్నావు దు మరి అటువంటి బ్రహ్మ నీ చేత గనక తెలియబడితే దృశ్యమైపోతుంది అది సరేనా తెలుసుకునేవాడివి నువ్వు అవుతావు జ్ఞాత వేరుగా ఉంటావు నీ చేత అది తెలియబడుతుంది ఎప్పుడైతే తెలియబడుతుందో నువ్వు దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు గనక నీకన్నా అది అన్యంగా ఉంది నీకన్నా అన్యంగా ఉండి తెలుసుకున్నప్పుడు అది జడమైపోతుంది సార్ కాబట్టి దానివల్ల నువ్వు ఏమైనా పొందొచ్చేమో గాని మోక్షాన్ని మాత్రం పొందలేవు కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవడము అని అంటేనే బ్రహ్మమును ఆత్మగా తెలుసుకోవడం తన స్వరూపంగా తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అందువల్ల అయం ఆత్మ బ్రహ్మ ఈ మహావాక్యం ఎందుకు వచ్చింది అయం ఆత్మ బ్రహ్మ అయం విష విషయము కాదు విషంఈ అయం ఆత్మ ఈ ఆత్మయే బ్రహ్మ కాబట్టి బ్రహ్మానికి ఈ ఆత్మ ఏదైతే ఉందో సామానాది కరణ్యం ఆత్మయే బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ దీనికన్నా వేరుగా రెండోది ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అటువంటి అనంతమైనటువంటి బ్రహ్మమును తినవు ఎందుకు అహం పదం వాడాల్సి అనంతమైనటువంటి బ్రహ్మం అగ్రాహ్యం కదా అది మీకు ఇదే వల్లిలో వస్తుంది ఎతో వాచో నివర్తాసహ एक्त वो मन वील्डेब मन द्वारा मनस द्वारा अग्राख्यम ब्रह्म अग्राक्ष्य मरी अग्राक्ष अचंत्यम अग्राक्ष मैं अव्यक्त नीके व्यक्तम का भगवदी अक्षर अव्यक्तम अ निर्देश सर्वत्रकम अचिंत्यम कूटस्थम अचलम ध्रव లక్షణాలు ఇవన్నీ కూడా చూస్తుంటే తమాషా బ్రహ్మ లక్షణాలు కాబట్టి అది అవ్యక్తం వ్యక్తం కాదు అచింత్యం చింతించడానికి వీల్లేదు చూడండి తమాషా అగ్రాక్ష్యం గ్రహించడానికి వీల్లేదు ఇంకా మీరు ఎందుకు వచ్చి కూర్చున్నట్టు ఇక్కడ మీరు వచ్చి కూర్చుంటే మేము కూర్చొని నాయన అది ఆలోచించడానికి వీల్లేదు నాయన